ీరుభ్యో నమే ఓం శ్రుతిస్మృతిపురాణయత్దశంకర దేహాద్యంతరణ ప్రాణాభ్యంతరం మనహకర్తో భోక్త పరంపరా ఇక్కడ దీన్ని చాలా ప్రాక్టికల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మనిషి తన జీవితము అనే పుస్తకాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేయాలి కేవలం బయకున్న పుస్తకంతో సరిపెట్టకూడదు మంచకు చూడకుండా పర్టికులర్లీ ఇంపార్టెంట్ ఇండియా ఇప్పుడు మన అనుభవాన్ని మనం వ్యక్తిగా పరిశీలన చేయాల్సి ఉంటుంది లోతుగా పరిశీలన చేయాల్సి ఉంటుంది మన అను జీవితంలో మనకి అనేకానేకములైన అనుభవాలు కలుగుతూ ఉంటాయి అయితే ఈ అనుభవములన్ని మూలమునందు నేను అనే అనుభవం ఉంటుంది దానికే ఆత్మానుభవము అని అంటారు నేను అంటే ఆత్మ అనుకోండి తాను ఆత్మ అంటే తాను నేను అంటే ఏంటి అది కూడా తాను నేనంటే తానుగా లేకపోతే తాను కంటే భిన్నమైనగా తానుగా కాబట్టి ఆత్మానుభవము అనేది లేనివాడు ఎవరు లేని సృష్టి సకల ప్రాణమయందు ఆత్మానుభవము గలదు కాబట్టి నేను అనే అనుభవము గతి ప్రాణి ఎందు గలదు సరే మనిషి గురించి ఆలోచిస్తున్నాము మనిషికి తెలివి వస్తూనే మొట్టమొదటగా కలిగే అనుభవమే నేను సో రెండింటికి అవకాశమే లేదు ఏమిటది నేను లేను అనే అనుభవానికి కావులేదు నేను ఉన్నానా లేనా అనే సంశయంతో కూడిన అనుభవానికి కూడా కావులేదు నేను అనే అనుభవము అది నిరాకరింప శక్తి ముఖాని అనుభవం నిషేధింప శక్తి ముఖాని అనుభవం అయితే ఈ అనుభవము నేను అనే అనుభవము ఎలా ఉండాలి నేను ఉన్నాను అన్నట్టుండాలి ఇంకేం ఉండకూడదు నేను అనే అనుభవం నేను అనేది ఇట్ మస్ట్ ఇట్ మస్ట్ బి ఎక్స్పీరియన్స్ డాష్ అలా అనుభవానికి రావాలంట ఉండుక నేను అంటే ఉనికి అనే విధంగా అనుభవానికి రావాలి ఇలా దయచేయండి దయచేయండి నేను మళ్ళీ క్లాస్ అయిన తర్వాత మీకు మీరు ఒకసారి దాన్ని బాగా పరిశీలించి తర్వాత సో నేను అనే అనుభవము ఉనికి అనే దానితో సమవుగా ఉండాలి అది జ్ఞానము అంట నేను అంటే ఉండుకా ఉనికి తర్వాత మీరు పరిశీలిస్తే నేను అన్నది ఉన్నాను అనే విధంగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఇంగ్లీషు కూడా ఐ క్యాపిటల్ పెడతారు ఐ స్మాల్ ఉండదు ఐ క్యాపిటల్ ఇప్పుడు కొన్ని పదములు ఇప్పుడు రివర్ ఉందనుకోండి వాక్యం మొదలైతే క్యాపిటల్ ఉంటుంది ఎక్కడ ఎగురు వేరే సో స్మాల్ ఉంటుంది యు వాక్యం మొదట్లో క్యాపిటల్ ఎదురు వేరే సు బట్ హీ కూడా అంటే హీఆర్ షీ కానీ ఐ వాక్యం మొదట్లో లేదా మధ్యలో లేదా క్యాపిటల్ అయింది అయ్యప్పుడు క్యాపిటల్ ఒక రకంగా జీవేశ్వర ఐక్యాన్ని ఒక రకంగా గుర్తించినట్టే ఐ స్మాల్ Small స్మాల్ ఏంటుందో తెలుసిన మీ ఉంటుంది మీ ఈజ్ వెరీ స్మాల్ దట్ ఈస్ స్మాల్ మీ ఈజ్ అ స్మాల్ ఐ ఈజ్ నెవర్ స్మాల్ ఐ ఈజ్ ఆల్వేస్ క్యాపిటల్ మీ ఈజ్ అ స్మాల్ తర్వాత ఐ ఈజ్ అ ప్రైట్ అ ప్రైట్ ఉంటుంది మీ ఈజ్ ఎంటైర్లీ క్రికెట్ కాబట్టి మీ ఈజ్ అహంకార ఐ I is ఇట్ ఈజ్ అ ప్రయారిటీ కాబట్టి ఆ ఐని మీని మీరు కన్ఫ్యూజ్ చేయకూడదు అసలు మీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఐ అనే అనుభవాన్ని నేను అనే అనుభవాన్ని మీ అనే అల్పమైన భావన అసలు రానే రాదు అల్పమైన అల్పత్వము ఆ విధంగా పుడుతుంది అల్పమైన అహంకారం అంటే అల్పము అల్పము అంటే అహంకారము అంటే అల్పము తర్వాత ఈ మీ అనేది ఎప్పుడు సుఖం కోసం ప్రాకులాడుతూ ఉంటుంది సుఖము సెల్ఫిష్నెస్ తన యొక్క సుఖం కోసం ప్రాకులాడుతూ ఉంటుంది మీ కానీ వాస్తవంలో మీ ఉన్నంత వరకు సుఖం ఉండదు సుఖం ఉన్నప్పుడు మీ ఉండదు సో ఇది కొన్ని మౌలికమైన జీవన సత్యము జనులు ఈ సత్యాలను పట్టించుకోరు వెంటనే సంసారం సంసారంలో ఉంటారు ఏదో ఈ మీ ఈ పరిచ్ఛిన్నమైన అల్పమైన మీని పట్టుకుని అదే తాను అనే భ్రమలో ఆ మీ చుట్టూ మై బ్యాంక్ అకౌంట్ మై వెల్త్ మై హోమ్ మై వైఫ్ మై సన్ మై డాటర్ అంటే రకంగా ఆ మీ చుట్టూ తానే ఒక సంసారంలో పడి జీవుడు కొట్టుకుంటూ ఉంటాడు వాస్తవ వాస్తవమైన పరిస్థితి రైతు కొంత మేకపోటు గాంభీర్యాన్ని ప్రదర్శించిన సంసారంలో గెలగిలు అడుగుతూ ఉంటాడు దాని జీవులు సంసార యొక్క లక్షణాలు కాబట్టి ఈ ఐ మన కమింగ్ బ్యాక్ టు ఐ ద క్యాపిటల్ దట్ ఈస్ ది మౌలికమైన అనుభవం ఈ అనుభవాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే అది మనస్సు లేక బుద్ధి కూడా దానికే ఎక్స్టర్నల్ బుద్ధి దాంట్లో భాగం కాదు ఇప్పుడు మీరు ఆలోచించండి నేను అనే అనుభవము థాట్స్ రూపంగా ఉన్నదా థాట్ కంటే ఆంతరమునందు కలదా థాట్ ఇట్ ఈజ్ ఎక్స్టర్నల్ టు ఐనస్ అహం టాట్ ఈజ్ ఎక్స్టర్నల్ మీకు థాట్ గురించి చెప్పండి కదా థాట్ ఈజ్ వెరీ సూపర్ ఫిషియల్ వెరీ సూపర్ఫిషియల్ థింకింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ థాట్ అన్నది అక్కడ ఒక స్థిరంగా ఉన్నటువంటి తత్వమైన థాట్ లైట్ ఐ అన్నది అక్కడ స్థిరంగా ఉన్నటువంటి ఉన్నది ఉన్నదే అది ఉన్నదే అది ఐట అన్నది అలా పోతుంది ఎలా పోతుంది And it's a process. It's not a thing, it's a process. In that way, okay. there is a state of mind. There is no one, there is no one. If you have a disturbance, there is no one. There is no one. There is no one. There is no one. There is no one. There is no one. There is no one. That is the same. Then the first thing is, what is this I? What is this I? ఐ అంటే ఉండడమే ఉండడం అంటే ఐ అంటే ఉండడమే ఎవడో అడిగాడు నేను ఉన్నాను అనే అనుభవానికి అర్థం ఏమిటాడు అడిగాడు నేను ఉన్నాను అనే అనుభవానికి అర్థం ఏమిటే చూడు నేను ఉన్నాను అనే అనుభవానికి అర్థము ఉండడమే ఇంకేమి కాదు కాదండి థింకింగ్ థింకింగ్ ఈజ్ ఎక్స్టర్నల్ టు బీవింగ్ థింకింగ్ ఈజ్ వెరీ సూపర్ ఫిషియల్ వెరీ సూపర్ ఫిషియల్ being is foundation thinking is superficial and so superficial is you. You can the to superficial lo guntada leku mee baduluga o machine pettukonchukra mee chilichey tariki baduluga machine think ches it is that superficial for all calculations deshi vallu ala deshi vallu endela 66 ekkarata katta deshi deshi vallu madhyanno puru ekkala pustakam undaledu ekka moola pustakam monopoly అది చేతికిచ్చి ఎక్కలు కంటస్థం చేయండి రా అని గట్టిగా చెప్పేవారు నేషనల్ నేషనల్లో బెత్తం వచ్చింది ఎక్కాలు చెప్పకపోతే కొట్టేవారు కూడా ఇటు హై స్కూల్కి వెళ్తే ప్రైమరీ స్కూల్కి వెళ్తే ఎక్కాల కంటస్థం చేయమని వాళ్ళు ప్రయాణం చేసేవారు టీచర్ ఇంటికి వస్తే శబ్దాలు కంటస్థం చేయమని వీళ్ళు ప్రయాణం చేసేవారు ఆఖరికి ఏమైందంటే బతుకంతా కంటర్స్టం కోసమే ఉన్నామన్నట్టుగా ఉండేది ఎక్కాల కంటస్ట్రా అయిపోయింది పంతొమ్మిదో ఎక్క కూడా కంటర్స్టండ్ చేసేసాను పంతొమ్మిదో ఎక్కం అంటే ఏటో నేను అడుగుతా చెప్పండి మీ ప్రజ్ఞ చూస్తాను నేను అవును ఏడు పంతొమ్మిదిలో నూట పదమూడు అసలు మీకు తెలిసిన సంగతి ఇదిగో తెలుసుకోండి ఏడు ప్రైడ్ నెంబర్ పంతొమ్మిది ప్రైమ్ నెంబర్ నూట పదమూడు ప్రైడ్ నూట పద నూట ముప్పై మూడు ప్రయోజనం ఏడు పంతొమ్మిది నూట ముప్పై మూడు చూసారా పంతొమ్మిది ఎక్కువ అలాగే ఉంటుంది తప్పింది కంటస్థం చేసేవాడు ఇంటికి వస్తే శబ్దాలు కంటస్థం చేసేవాడు శబ్దాలు అన్ని కంటస్థం చేసేది మేము వరుస పెట్టాడు ఇంకా అదైపోయింది కొంచెం వయస్సు వచ్చేప్పటికీ వేదం కంటస్థం చేయాలి ఎందుకు కటస్థం చేసి ఏం చేస్తాడు మీకు రహస్యం చెప్పుకుంటారా ఏది ఏది కంఠస్థం చేస్తారో అది దాని దానిని మర్చిపోతారు దట్ ఈస్ ది లా ఆఫ్ నేచర్ ఎనీవే సో ఇప్పుడు జనులు తెలివి మీదినారు ఇప్పుడు వీళ్ళు కంఠస్థానం ఎక్కడికి వస్తున్నాడు కంఠస్థం చేయరు ఒక క్యాల్కులేటర్ పెట్టుకుంటారు ఆ ఏడు పంతొమ్మిదిలో అది చెప్తుంది అంటే ఏడు పంతొమ్మిదిలోనేది మీ మెంటల్ ప్రాసెస్ ఏదైతే కలదో దట్ మల్టిప్లికేషన్ ప్రాసెస్ అది మీరు బదు మీరు చేసే బదులు మెషీన్ వెళ్ళు ఇప్పుడు వెళ్ళు అంటే థింక్ డిటేజ్ దీంట్లో ఫ్రమ్ వన్ సైడ్ ఇట్ ఈస్ వండర్ఫుల్ మీరు థింక్ చేయక్కర్లేకుండా మీ బదులుగా అది థింక్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు మధ్యకాలంలో మరి మీరు గమనించడం జనులు ఆలోచించడం మానేశారు ఉదాహరణకి ఏదైనా వ్యూస్తో చూస్తూ మీరు కాీ కోసం కాఫీ అడిగారనుకోండి వన్ డాలర్ ఫిఫ్టీ సిక్స్ సెంట్స్ అడుగుతున్నాం అమ్మాయి ట్యాక్స్తో సహా వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ మీరు టూ డాలర్ ఇస్తే మీకు ఎంత ఇవాలో తెలియదు టూ డాలర్ ఎంటర్కి వస్తుంది టూర్ట్ చేస్తుంది టూర్ చేస్తే జీరో పాయింట్ ఫోర్ ఫోర్ అని వస్తుంది తర్వాత వాళ్ళు దాన్ని ఎలా పెట్టారంటే జీరో పాయింట్ ఫోర్ ఫోర్ వస్తూనే ఆ గల్లా పెట్టి తెరిచుకు అంతవరకు తెరిచుకోరు గల్లాపెట్టికి నువ్వు క్యాల్కులేషన్కి కనెక్షన్ అక్కడ క్యాలకులేషన్ పూర్తయిన తర్వాతనే గల్లా పెట్టి తెచ్చుకుంటాడు గల్లా పెట్టి డాలర్స్ దాంట్లో ఫారేసి ఈ ఫార్టీ ఫోర్ తీసుకొచ్చి మీ అన్నమాట It is like that. Therefore, if you stop thinking, people around the process of the government is also around the market. Science and technology are all changed in the way. That is obvious. But what you have to understand is, thinking is mechanical, external, unsuperficial. That's what I mean by thinking. కాబట్టి యు నెవర్ ఐడెంటిఫై ఐ విత్ థింకింగ్ డోంట్ ఐడెంటిఫై విత్ థింకింగ్ డోంట్ ఐడెంటిఫై విత్ ది బాడీ ఎందుకంటే థింకింగ్ లేకపోతే ఫిజికల్ బాడీ ఉండదు థింకింగ్ ఉంటేనే బాడీ ఉండదు థింకింగ్ లేకపోతే బాడీ ఉండదు బికాజ్ బాడీ ఈజ్ ఆల్సో అన్ ఐడియా ఇన్ ది మైండ్ కాబట్టి మీరేం చేయాలంటే మీ అనుభవాన్ని మీరు విశ్లేషణ చేసుకోవాలి మీ అనుభవాన్ని మీరు పరిశో పరిశీలనకి పెట్టుకోవాలి మీ అనుభవమే ఇక్కడ శాస్త్రం మీ అనుభవాన్ని బయట శాస్త్రం ఏది లేదు అయితే మన అజ్ఞానం ఉంటుందంటే మన అనుభవాన్ని మనం పరిశీలించుకునే స్థితిలో మనం ఉండం మనం ఎంతసేపు ఎలా ఉంటామో అంటే బహిర్ముఖులుగా ఉంటాం బహిర్ముఖులు అనగానే అర్థం అంటే మనం ఎదుటి వాళ్ళని పరిశీలించే హడావిల్లో ఉంటాం సమాజ పరిశీలన చేస్తూ ఉంటాడు సమాజ శాస్త్రము ఉంటారు సమాజాన్ని పరిశీలిస్తూ ఉంటారు కొంతమంది పాలిటిక్స్ని పరిశీలిస్తారు కానీ పొలిటికల్ సైన్స్ అని పేరు ఫిజికల్ ఆబ్జెక్ట్స్ని పరిశీలిస్తూ ఉంటారు ఫిజిక్స్ కెమికల్ యాస్పెక్ట్స్ని పరిశీలిస్తే కెమిస్ట్రీ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ పరిశీలిస్తాడు తప్ప వాడు తన జీవితానికి మూలంలో ఉండేటువంటి ఆ అనుభవము దాన్ని సంస్కృతంలో అనుభూతి అని అంటారు అనుభూతి ఆ అనుభూతిని పరిశీలించడం ఆ అనుభవము యొక్క తత్వమేమి అని పరిశీలించడం ఓ మహాత్ముడు అన్నారు యుట్ బై ఉచ్ యు నో దట్ యువనైందండి మరి ఐఆర్ హట్ బై ఉచ్ ఐ నో దట్ ఐను ఉన్నాను అనేది నాకు తెలుస్తోంది అది ఆ అనుభవం అది నా స్వరూపం కాబట్టి ఆ అనుభవాన్ని మీరు దేహంతో దాన్ని ఒకటిగా దేహంతో ఒకటి చేయటము తెలివితే మీరు దేహంతో ఒకటి చేయవద్దు దేహం ఏమిటి దేహం కంటే కూడా చాలా సూక్ష్మమైనది మనస్సు దానితో కూడా మీరు ఒకటి చేయవద్దు బికాజ్ మనస్సు అన్నది ఆ అనుభవానికి ఎక్స్టర్నల్ ఆ అనుభవము మీ యొక్క లోతైన స్వరూపము అదే మీ యొక్క లోతైన స్వరూపం అది లేదా యాజ్ థింకింగ్ అన్నది ఇట్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ మూమెంట్ వెరీ సూపర్ఫిషియల్ ఎక్స్టర్నల్ మూమెంట్ అని మూమెంట్ నేను రిపీట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మీరు దాన్ని పట్టుకోవాలనేటువంటి ఒక ప్రేమతోటి so thinking namely devata vrishana it's a movement whereas anubhavamo a movement called it is what is another namely here i thinking namely extra anubhavamo is not a satvam that is thinking is superficial anubhavamo adi chaitanya swarupam chaitranamo that is thinking is mechanical and it is ఇట్ ఇస్ జడమది అచేతనే జడమైన విషయం చేయగలుగుతుంది థింకింగ్ దెల్ఫ్ ప్రూఫ్ ద థింకింగ్ ఈస్ జడ లేదా అనుభవము అన్నది స్వరూపం కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ అనుభవాన్ని అనుభవము లేక అనుభూతి ఈ అనుభూతిని మీరు దేహంతో ఒకటిగా భావన చేయవద్దు ఆ పొరపాటు నుంచి మీరు బయటకు రద్దు దేహం ఏమైపోతుంది ఏమైపోదు దేహం దాని స్థానంలో వింటుంది దేహాన్ని మనం మనం నిర్వహించటం లేదు మీరు అది అర్థం చేసుకోవాలి దేహాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు ఆ ప్రకృతి నిర్వహిస్తుంది ఇప్పుడు మీరు స్విచ్ వేశారు కాబట్టి ఫ్యాన్ జరిగింది కనుక ఎలక్ట్రిసిటీ బిల్లు మీరు కడుతున్నారు కాబట్టి ఫ్యాన్ను నిర్వహిస్తున్నది మీరని మీరు అనుకుంటున్నారు ఫ్యాన్ నిర్వహించేది మీరు కాదు ఆ నిర్వహిస్తుంది ఫ్యాన్ అదేవిధంగా కాస్మిక్ లాస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రకృతి సూత్రములు అన్నీ దేహాన్ని నిర్వహిస్తూ ఉంటాయి ప్రకృతి సూత్రాలు నిర్వహిస్తే దేహాన్ని మీరు చక్కగా పోషకాహారాన్ని మితాహారాన్ని తీసుకుంటూ కొద్దిగా ఎక్సర్సైజ్ అది చేస్తూ ఉంటే మీకు అసలు శరీరము దాన్ని మీరు కంప్లీట్గా ఇగ్నోర్ చేసినా సరిపడుతుంది దాని గురించి చేయాల్సిందే ఇట్ విల్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ది లాస్ ఆఫ్ నేచర్ విల్ కేర్ ఆఫ్ ది బాడీ మీరు బాడీతోటి మమేకమై బాడీతో ఐడెంటిఫై అయ్యి ఆ బాడీ మీద లేనిపోని మమకారాన్ని పెట్టుకుని సెంటిమెంట్ పెట్టుకుని దాన్ని మీరు చెడగొట్టకపోతే బై సెన్స్ ఇట్ విల్ రిమేవ్ మోర్ ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినా అది లాస్ ఆఫ్ నేచర్ని బట్టి వస్తుంది అనారోగ్యం కూడా లాస్ ఆఫ్ నేచర్ ప్రకారమే వస్తుంది లైక్ వా లెదర్ చేంజ్ అయినప్పుడు ఏదో బ్యాక్టీరియల్ కౌంటర్ ఏదో మారి మీకు జ్వలుబు చేసి కొద్దిగా జ్వరం వచ్చినట్టు ఉంటుంది గట్ ఈ బై లాస్ ఆఫ్ నేచర్ మీరు ఆ డోలో ట్యాబ్లెట్లు వేసేది ఈ డోలోనే ఇదో ఒక కొత్త పేరు వచ్చింది నేను డోలో ఉంటే ఏదో అనుకున్నా పారా పేరా చేస్తే పారా ఎసిటమాల్ దాని పేరు డోలో ఒకప్పుడు అలా ఉండేది కల్లేదు పేరు ఈ మధ్యన డోలో కూడా పెట్టా సో ఎవడైనా డోలో వేసుకోవా మీరు సలహా చెప్పాడు అనుకోండి మనం మనకు మనం సిగ్గుపడాలి మనకి ఇది మాత్రం కూడా తెలియదు చదువుకుని వాడికి సాకలవాడి కంటే చదువుకుని వాడు కంటే సాకలవాడితే సాగుతుంది ఆ రకంగా డోలో అనే ట్యాబ్లెట్ జ్వరం చదువు కూడా తెలియదు నాకు సరే అది సార్ పెద్ద ఆ మాత్రం సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరో సలహా ఒకటి వేసుకోవా అంటే నేను నా డోలో ఉంటే ఏంటంటే డోలో ఉంటే ఏంటంటే వెళ్ళి ఆ షాపుకు వెళ్ళి వాడిని అడుగు డోలో నడుగు వాడు ఇస్తాను వేసుకో తగ్గుతుంది అది అదేమిటని ఇంట్రెస్ట్ ఏమిటి అసలు వెరీ ఇంట్రెస్టింగ్ కాబట్టి ఆ డోలో వేసుకుంటే తగ్గుతుంది లాస్ ఆఫ్ నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది బాడీ ఈ నీట్ నాకు ఐడెంటిఫై అయితే ఒకవేళ ఐడెంటిఫై అయితే అంటే నేను అనే అనుభవాన్ని దేహంతో ముడిపెడితేఆర్ మెయిటీస్ ఎవర్ అధ్యాస అంత భ్రమ ఓకే మిస్టేక్ చేస్తే ఏమవుతుంది వెన్ ఎవర్ యూ మేక్ ఎ మిస్టేక్ యూస్ అఫ్ సంసార బంధము ఆ విధంగా ఉంటుంది సో దేహము దేహము కంటే కొంచెం లోపలికి వెళ్ళండి ఏముంది ప్రాణము ప్రాణము దేహము కంటే ఇన్నర్ కానీ ఆత్మ అనే అనుభూతి కంటే లక్షసంబే ప్రాణము కంటే ఎన్నర్ మనస్సు మనస్సు కంటే ఎన్నర్ విజ్ఞానము దానికి కర్త అని పేరు కర్త కంటే ఎన్నర్ భోక్త దానికి ఆనందమయ్యా అని పేరు ఆనందము కాదు ఆనందమయ్యే కోశం ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ టీలు ఆల్ ఆఫ్ దట్ దేర్ ఎక్స్టర్నల్ టీలు ఆ భోక్త కంటే మూలంలో నేను అనే అనుభవము కలదు ఆ అనుభవమునకే అది ఈ ఐదు కోశముల చేత కప్పివేయబడి ఉన్నది కనుక దానికి గుహ అని పేరు పెట్టారు అదే గుహ అని చెప్పాల్సి వచ్చింది ఇది క్రమము ఈ క్రమము దేహంతో మొదలుపెట్టి ఆ గుహను చేరుకునేటువంటి క్రమం ఈ విధముగా ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా నేను అనే అనుభవాన్ని అలా అట్టమున్నా లీవ్ ఇట్ లైక్ దాట్ కీప్ ఇట్ బ్లాంక్ మేము అనే అనుభవము లీవిట్ బ్లాంక్ బ్లాంక్ అంటే ఇప్పుడు స్పేస్ ఉందనుకోండి స్పేస్ని మీరేమి చేయొద్దు జస్ట్ లివిట్ యాజ్ అ స్పేస్ గదిలో స్పేస్ ఉన్నది ఇప్పుడు మీరేం చేస్తారు ఆ గది నిండా అన్ని రకాల సామానులు నింపేసి మనం వింటే సామాను ఎందుకు పనికిరాని సామానులు కొరగాని సామాను తప్ప ఉపయోగపడే సామాన్యమీ కాదు ఇప్పుడు ఒక ఫ్లవర్ వేస్ట్ అనేది ఒకటి పెట్టి గాజుతో తయారు చేసింది దాంట్లో ప్లాస్టిక్ పువ్వులు పెట్టి అది టేబుల్ మీద పెట్టారనుకోండి యూ యూ హ్యావ్ యూజ్ యూ హ్యావ్ డన్ నథింగ్ యూస్ఫుల్ దానివల్ల ఉపయోగకరమైన పని ఏమీ చేయలేదు కానీ దానివల్ల ఎప్పుడైనా పొరపాటుని చేయటగిలితే అది కింద పడిపోయి ఆ గాజు బుడ్డి పదిలేటువంటి ఒక న్యూసెన్స్ వాల్యూ తప్ప దానికి మరో ఉప ఉపయోగం ఏమీ లేదు ఇట్ హ్యాస్ నో వాల్యూ వాట్స్ ఆ స్పేస్ని అంటే మరి అజ్ఞానం అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు స్పేస్ ఇప్పుడు టేబుల్ ఉంది స్పేస్ ఈ స్పేస్ ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందంటే దీని మీద ఈ అక్క మీద పెట్టుకోవచ్చు కావాలంటే వాడుకోవచ్చు ఈ పుస్తకం పెట్టుకోవచ్చు ఇది పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు ఫ్లవర్ వేసి పెట్టారనుకోండి ఆయన నాకు టెన్షన్ ఉంటుంది ఎందుకంటే ఈ పుస్తకం ఇలాగే అది బయలుపడిపోతుంది అది పడితే అక్కడికి ఎంత పడిందంటే గాజు దెబ్బ తగ్గుతుంది ఈ టెన్షన్ ఒకటి నాకు అదనపు టెన్షన్ అని చెప్పినా నేను ఏమన్నా ఫ్లవర్ లెస్లో అవి పెడితే తీసుకుక్కన పెడతాముందే రూమ్లో స్పేస్ ఉంది జస్ట్ లిమిట్లు అయితే లిమిట్లు అయితే ఆ స్పేస్ని డోంట్ ఫిల్ ఇట్ అప్ ఇట్ అన్నెసెసరీ థింగ్స్ జస్ట్ లిమిట్లు అయితే ఏ ఉపయోగం చూడండి స్పేస్లో ఫిల్ చేసేప్పుడు ఈ ఫిల్ చేయటము దీనివల్ల ఉపయోగం ఏమిటనే ప్రశ్న Just జస్ట్ ద లీవ్ ఇట్ లైక్ దట్ ఏ ఉపయోగం అని ప్రశ్న అయిపోవడం జస్ట్ లీవ్ ద స్పేస్ లైక్ దట్ బ్లాంక్ స్పేస్ లీవ్ ఇట్ లైక్ దా అదేవిధంగా నేను అనే అనుభవాన్ని లీవ్ ఇట్ యాజ్ ఎ బ్లాంక్ డోంట్ మేక్ ఇట్ వన్ విత్ బాడీ మీరు బాడీ తోటి దాన్ని ఏకం చేశారనుకోండి దానికి ఒకటిగా చేశారనుకోండి body బాడీని batti, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇవన్నీ వచ్చేసే స్ట్రెస్లోకి ఆ మెంటల్ ఆ చైతన్య ఆకాశంలోకి ఇవన్నీ వచ్చాయి పంజాబీ మద్రాసి అవన్నీ వచ్చాయి తల్లి తండ్రి కొడుకు కూతురు ఇవన్నీ ఎంత ఎంత మెటీరియల్ వచ్చిందంటే మీరు అనవచ్చు మరి ఇవన్నీ అవసరమే కదా యూఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ డోంట్ కంప్లైంట్ మ్యాటర్ కంప్లైంట్ చేయకూడదు కాబట్టి లీట్ బ్లాక్ లీవ్ ఇట్ ఎంపీ ఆ స్పేస్ని అలాగే ఎంటీగానే ఉదిపెట్టేయండి నేను అనేటువంటి అనుభవ రూపమైన ఆకాశాన్ని ఆకాశ లేకపోతే దాన్ని రివర్సులో చెప్పచ్చు ఆ ఆకాశము వంటి అనుభూతిని యూ లీవ్ ఇట్ బ్లాక్ కాదని ఇప్పటికే ఆ స్పేస్లో మేము వర్ణము వర్గము కులము మతము ప్రాంతము ఇవన్నీ రాసి పెట్టాము అంటే మీరు మీరు ఏం చేస్తారంటే ఒక డస్టర్ తీసుకుని వాటన్నిటినీ చేర్పేసేయండి అబ్్యుల్టరేషన్ అంట ద ప్ర ప్రాసెస్ ఆఫ్ అబ్్యుల్టరేషన్ అన్నిటినీ చేర్పేసేయండి చెప్పేసి ఎటువంటి వాసనలు సంస్కారాలు ఏమీ లేకుండా కీప్ బ్లాక్ మీరు పని చేసి కీప్ ద స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ బ్లాక్ అండ్ యూ డూ దాట్ యు ఆర్ అట్ పీస్ వెంట ఆ శాంతి మీకు శాంతి బయట నుంచి కాదు బయట నుంచి రాదు మీరు ఎప్పుడైతే ఈ రాసినటువంటివన్నీ చేపేశారో అక్కడ ఉన్న శాంతియే ప్రకటమవుతుంది అక్కడ ఎప్పుడూ నిరంతరంగా కాలమునకు అతీతంగా ఉన్నటువంటి శాంతి ద టైమ్లెస్ పీస్ అక్కడ ఎప్పుడూ ఉన్నది అది ప్రకటమవుతుంది ఎలా అయితే గదిలో మీరు నిండా సామాన్లు నింపిపెట్టినప్పుడు ఆ సామాన్లన్నీ తీసిస్తే ఏమవుతుంది ఆ అమ్మో ఈ గది ఎంత విశాలంగా ఉందో అని ప్రశ్న ఎంత విశాలంగా ఉంది గది అని ప్రశ్న నిజానికి ఆ విశాలంగానే ఉంది ఇప్పుడు కొత్తగా విశాలం కాలేదండి ఎప్పుడు విశాలంగానే ఉంది కానీ ఈ అనవసరమైన సామాన్లు నిండిపోయి ఆ వైశాల్యం మనకు అనుభవానికి రాలేదు ఇప్పుడు ఉన్న వైశాల్యమే ప్రకటన అయిపోతుంది కాబట్టి నేను అనే అనుభవం అత్యంత పవిత్రమైనది అది అది పరమాత్మ ఇట్ ఈస్ ది గాడ్ గాడ్లీనెస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ది గాడ్ దేర్ కెనాట్ బి ఎనీథింగ్ మోర్ సీక్రెట్ దాన్ దాట్ గంగాధుడు కూడా దానికంటే తక్కువ స్థాయి ఉంటుంది సో జ్ఞానగంగా అది కానీ జ్ఞానగంగా అన్నారు కాశించకంగా కాబట్టి నేను అనే అనుభూతిని అలా చేపట్టండి దాన్ని మీరు చెడగొట్టి కూర్చోవద్దు దాని మీద ఏమీ రాతలేమి రాయొద్దు వాసనల్ని పెట్టద్దు సంస్కారాలని పెట్టద్దు లీవ్ ఇట్ లైక్ దాని పేరే పంచకోశం వివేకము నేనైతే మీకు జనరల్ రీక్యాప్ ఇచ్చాను ఇప్పుడు శ్లోకం చూద్దాము దేహాద్యంతరం ప్రాణ ప్రాణాద్యంతరం తమకర్తో భోక్తాేయం పరంపరా దేహాభ్య ప్రాణ రాణా అభ్యంతర అభ్యంతరం మన ద దుహా సాయం పరంపరా దేహ దేహము కంటే రాణ రాణము అభ్యంతరంతరము అంటే లోపల లోపల ఉన్నది అంటే ఏదో పైన టేబుల్ టేబుల్ కింద డ్రా లోపలి ఇంకోటి ఉంది అసట్ ఐడియా ఈజ్ ఫిజికల్ ఇన్నర్ మీన్స్ యు మూవ్ యు మూవ్ టువర్డ్స్ వితిన్ యూ అంటే అభిప్రాయం జనులు బహిర్ముఖులుగా ఉంటారు ఎప్పుడు బయటికి చూస్తూ ఉంటారు బయట ఏదో ఉన్నది అనుకుంటారు మీరు మీరు ఇది గమనం చేసుకోండి మీరు అది అర్థం చేసుకోండి కూడా ఏదో ఒకటి వెతుక్కుంటూ ఉంటాడు ఏదో ఒకటి వెతుకుతూ ఉంటాడు ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి అంటే అభిప్రాయాడు అంత హడావిడిగా బిజినెస్ మ్యాన్ చాలా హడావిడిగా ఉంటాడు మనం పలకరిద్దామంటే కూడా పొలకడానికి వీలు లేనంత హడావిడిగా ఉంటాడు బిజినెస్ మ్యాన్ అదే మనం బిజినెస్ గురించి మాట్లాడడానికి వెళ్తే హీ విల్ హెల్ప్ ఐదు బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ అదర్ దాన్ బిజినెస్ ఈజ్ బిజీ అది పేరే బిజినెస్ కదా బిజీగా ఉండడం నా లక్షణం సో ఆ బిజినెస్ మ్యాన్ ఏదో ఒకటే వెతుకుతూ ఉంటాడు దెట్ ఈజ్ అ గోల్ ఫర్ హిమ్ వాట్ ఈస్ ది గోల్ ఇట్ ఈజ్ అవుట్ సైడ్ భోగి ఉంటాడు వాడు వెతుకులాటలో ఉంటాడు వాడికి ఒక గోల్ ఉంది ఏమిటి ఆ గోలు దిజ్ ఔట్సాయ్ దెన్ ఈ వైదికుడు కర్మ కర్మ చేసే వాళ్ళు దే హ్యావ్ సో మెనీ థింగ్స్ రిచువల్స్ అవి చేస్తూ ఉంటారు వాడికి ఒక లక్ష్యము కదా ఏమిటది స్వర్గము విచ్ ఈజ్ ఔట్సాయ్ అయితే వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఒక కఠోరమైన రహస్యం ఏమంటే ఐదు అది మీరు తెలుసుకోవాలి ఐ ఆమ్ ద గోల్ ఐయామ్ ద గోల్ అది కాదండి ధనము గోల్ కదా డబ్బు గోల్ కదా అంటే డబ్బు దేనికి అంటే భోగాలను సంపాదించవచ్చు కదా భోగాలు దేనికి అంటే నా కోసం కదా ఐయామ్ ద గోల్సారా డబ్బుతో అధికారం సంపాదించవచ్చు అధికారం దేనికి అధికారం ఉంటే నాకు చాలా బాగుంటుంది అధికారము అదొక నిశ పవర్ ఈజ్ అ నిష ఇట్ ఈస్ ఇట్ ఈజ్ ఎ ఇంటాక్సికల్ మామూలుగా నిషాద్రవ్యానికి అలవాటు పడ్డ వాడికి ఆ నిష మీద వాడికి చాలా ప్రీతి ఉంటుంది అది ఆ నిషాద్రవ్యం కోసం వాడు తహతహలాడిపోతాడు ఈ అధికారం కూడా ఒక నిష ఆ నిష అది కావాలి వాళ్ళ రాజకీయంగా వీళ్ళు చూడండి అవి డెబ్బై ఏళ్ళో ఎనభై ఏళ్ళో వస్తాయి ముసలింగ్ అయిపోతాడు రామ కృష్ణ అనుకుంటూ ఇంటి దగ్గర విశ్రాంతిగా ఉండాల్సిన వాడు కానీ వాడికి వాడు ఏమంటాడు మేము జెండా మోసాం పార్టీ జెండాని మోసాం పార్టీ వీళ్ళు మోసాం యాభై ఏళ్ళు మోసాం గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలను కూడా ఇగ్నోర్ చేస్తున్నారు అంటాడు అంటే తనని ఇగ్నోర్ చేస్తున్నారని అర్థం గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలకి ఎంపవర్ చేయాలి ఇగ్నోర్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు వీడు ఈ రకంగా ఇవ్వ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు అప్పుడు ఎవరో ఈ సలహాదారులు ఉంటారు పొలిటికల్ సలహాదారులు ఉంటారు పెద్దవాళ్ళకి ఆ పొలిటికల్ సలహాదారు సలహా ఇస్తాడు అయ్యా వెళ్తే అమ్మ ఆయన గొడవ పెడుతున్నాడు గవర్నర్ పోస్ట్ పారైండి ఆ మణిపూర్ గవర్నర్ ఖాళీ అయ్యింది కదా అది పారేయండి అని సలహా పెద్దగా గవర్నర్ పదవి ఇస్తారు ఇచ్చేప్పటికీ అంతవరకు కంప్లైంట్ చేసిన వాడు ఇప్పుడు చాలా శాంత పురుషుడు అయిపోతాడు అయిపోయి ఆ గవర్నర్ పదవి పట్టుకుని ఆ మణిపూర్లో కూర్చుంటాడు నిశ అధికారం ఒక నిశ ఇట్ ఫీల్స్ గుడ్ టు హోమ్ టు మై సెల్ఫ్ దట్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు ఇట్ ఫీల్స్ గుడ్ ఫర్ మీ కాబట్టి గోల్ ఏమిటి అధికారమా ేని గోల్ ఇప్పుడు దేవుణ్ణి పూజిస్తాడు ఎందుకు దేవుణ్ణి పూజించడం అంటే దేవుడి కృప నా మీద ప్రసరిస్తుంది అంటే ఇప్పుడు గోల్ ఏమిటి దేవుడా నేనా నేను ఐమ్ ఈస్ ది గోల్ ఈ సత్యాన్ని మీరు గుర్తించండి ఐయామ్ ఈస్ ది గోల్ అండ్ ఐయామ్ ఇస్ ది బే ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ది గోల్ బట్ ఆల్సో ద బే ఓ మహాత్ముడు అన్నాడు ఐ ఆమ్ దే and i am the goal genu I am counting business is the way and wealth is the goal I am counting gadgets are the way and pleasures are the goal I am counting yajna is the way and heaven is the goal I am counting no you are mistaken in both on both come in a second i am the way i am ఇది అమోరమైన సత్యం ఈ సత్యాన్ని మీరు తెలుసుకోండి కాబట్టి రీచ్ దట్ అయా ఎలా రీచ్ అవుతారు అయాము ఎలా రీచ్ అవుతారు దేహంతో మొదలు పెట్టండి గో వికేజ్ దీన్ని హిందూయిజం అనేదాన్ని ఓ మహాత్ముడు ఏమన్నాడంటే హిందూయిజం అని చెప్పాడు హిందూయిజం is సేమ్ యాజ్ ఇన్ డూయిజం సో గో విత్ In, go గో విత్ ఇన్ see, there are two things. థింగ్స్ నువ్వు అవుట్ అని ఏదైతే అనుకుంటున్నావో అది కూడా ఇన్ నే వాట్ ఎవర్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్ సైడ్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ సైడ్ ఈజ్ అవుట్ సైడ్ ఇప్పుడు కొడుకు అన్నవాడు బయట ఉన్నాడో లోపల ఉన్నాడో చెప్పండి మీరు లోపల ఉంటేనే బయట ఉంటాడు సో వాట్ ఎవర్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్సైడ్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్సైడ్ ఈజ్ అవుట్ సైడ్ ఎఫ్ ఫోర్ మీరు అవుట్ అనే చింత చేయవద్దు మూవ్ విత్ ఎయిన్ గో విత్ ఎయిన్ లుక్ విత్ ఎయిన్ సెచ్ విత్ ఎయిన్ మీరు అన్వేషణ మీ స్వరూపం మీరు లోపల చేయండి అంతర్ముఖులు కళ్ళు అంతర్ముఖులు కాని వాళ్లకు వేదాంతము పనికి రాదు వాళ్ళకి ఉపయోగించదు వేదాంత క్లాసులు ఉపయోగించరు డిస్టర్బింగ్ డిస్టిన్యూషన్స్ వ్యాల్యూ ఉంటుంది వేదాంతం అంతర్ముఖులు కార్యక్రమానికి ఉపయోగపడుతున్నాడు ఇప్పుడు ఒకడు వేదాంత క్లాస్కి వస్తూ ఉంటాడు వాడి భార్యకో లేకపోతే వాడి తండ్రికో తల్లికో వేదాంతం మీద ఇంట్రెస్ట్ ఉండదు వాడు ఈ మహాత్ము వచ్చి ఏం చేస్తాడండి మీ చుట్టూ తిరుగుతున్నాడు ఆయన ఎందుకు వైహి ఏదో ఉద్యోగం చే బిజినెస్ ఆ బిజినెస్ చూడబట్టి చూడడం మీ చుట్టూ తిరుగుతాడు ఏం చేస్తాడు మీ దగ్గర అని అడుగుతారు నానాడు గోడు అయితే నేను వింటాను కరెక్టే నేను చెప్పి చూస్తానమ్మా మీరేం చింత చేయకండి నేను చెప్పి చూస్తాను అని నేను అంటా కనకుండా కూడా చెప్తాను ఎందుకో నువ్వు నా చుట్టూ తిరుగుతావు ఎందుకు వెళ్ళి ఆవిని తీసుకొని చక్కగా పిక్నిక్కో ఎందుకో వెళ్ళి నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు అని అంటే వాళ్ళంటారు నేను మ్యూజిక్లో తిరగట్లేదండి పంచుకుంటున్నాను అని వాళ్ళంటాడు సరే అయితే కానీ కొంచెం అమ్మాయిని కూడా కొంచెం చూస్తూ ఉండు అని నెగ్లెక్ట్ చేసేకు కొంచెం ఇన్మ్యూస్ చేయడం అవార్డు చేసుకోవాలా వెళ్ళి థింక్ అది చార్జింగ్ అది ఇన్మ్యూజింగ్ అలాగే ఇమ్యూజ్మెంట్స్ ఉంటాయి ఇమ్యూజింగ్ వాళ్ళని కోసిన అక్షరితృతైన లోపత్లా బంగారం ఇలాంటివి ఎవరు ఇమ్యూజ్మెంట్స్ ఉంటాయి అవి వాటి మీద నీ లాజిక్ అంతా ఉపయోగం నీ పంచ కృషి లాజిక్ అక్కడ పెట్టకు చక్కగా నీ లాజిక్కి నీకు కట్టు పెట్టుకో అనివారు లాజిక్ నీకు నువ్వు పెట్టుకోవు లవ్ అంతా మనం ఏం చేస్తాం లాజిక్ ఇతరులకు పెడతాం లవ్ మనకి అక్కడ డోంట్ డూ దట్ మిస్టే అలాంటి పొరపాటు చేయకూడదు సో వాళ్ళు న్యూ ఎన్యూస్ దాన్ని ఎన్యూస్ చేసి జన వాళ్ళు ప్లీజ్డ్ వాళ్ళని సంతోషపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒక వరాన్ని పొందు సంతోష పెడితే ఏమైనా ఏం చేస్తారు వరం ఇస్తారు దేవుడు సంతోషిస్తే ఏం చేస్తాడమ్మా వరం ఇస్తారు స్త్రీరాలు సంతోషిస్తే ఏం చేస్తుంది వరం ఇస్తుంది ఏమిటా వరము అంటే వరంలో రెండు నేను క్లాసుకి వెళ్ళి వరం తీసుకో ఆవిడ వరం ఇస్తుంది ఒకసారి ఆమె వరం ఇచ్చిన తర్వాత యూఆర్ సేఫ్ అని నేను సలహా ఇస్తూ ఉన్నా సో ద గోల్ వాళ్ళు సంసార్లు వాళ్ళు ఎగడలు వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు వాళ్ళకి తెలియదు వాళ్ళని చూసి మనం కంప్లైంట్ చేసేది ఏమీ లేదు ఎందుకంటే ఇజ్ఞాన్ పార్టీ స్టేట్ కంప్లైంట్ ఇప్పుడు పిచ్చేసుపత్రికి వెళ్ళారనుకోండి అక్కడ పిచ్చి ఉంటారు వాళ్ళ మీద మీరు ఏం కంప్లైంట్ చేస్తారు ఆ కంప్లైంట్ ఇది అమ్మాయి పిచ్చే ఇప్పుడు ఇది చెప్పిన మాటలు వినట్లేదు ఏ పని చేయటం లేదు అని కంప్లైంట్ చేసేట మాట్లాడి నేను వాళ్ళు you కంప్లైంట్ making. in ఇన్ని school కంప్లైంట్ చెప్పిన మాటలు వినేసి చక్కగా పని చేసుకునే మాట అయితే పిచ్చిగా మన ముందు ఎందుకు పడుతుంటుంది ఎక్కడో అద్భుతంగా ఉంటుంది మన ముందు ఎందుకు పడుతుందంటే పిచ్చి కాబట్టి మన ముందుకుడుతుంది కాబట్టి ఎన్నో కంప్లైంట్ కంప్లైంట్ చేయడానికి ఒక పాయింట్ ఏం లేదు ఈ సంసారంలో అలాంటివి వాళ్ళు వాళ్ళు సంసారం అనే బంధంలో ఉంటారు దే హ్యావ్ దట్ విషం సంసారం అనే విషము వాళ్ళు బుర్ర పట్టేసి ఉంటుంది దాంతో వాళ్ళు దే ఆర్ క్రేజ్ డౌట్ ఆ సంసారం అనేటువంటి ఆసక్తి కదా క్రేజ్ డౌట్ క్రేజీ అయిపోయి ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే ది వరల్డ్ పీపుల్ ఆర్ క్రేజీ పీపుల్ అని చెప్పి వీ And we is important is them you don't comply religious them but the point is you don't make that mistake you don't idolize it so you anyway main from the digress ayaro so the point is i am is ago i am na surun kundalle vai kunda lokalu ostunna so antarmuk antarmuk khuluga kada abarte dehamukante lokala pranalu bagadu ప్రాణము అంటే క్రియాశక్తి ద ఫ్యాకల్టీ ఆఫ్ వర్క్ ద లైఫ్ అనమాట వైటల్ ఫోర్స్ అంటారు వైటల్ ఫోర్స్ అంటే మీ కాలలో వైటల్ ఫోర్స్ ఉంటే నడుస్తా చేతుల్లో వైటల్ ఫోర్స్ ఉంటే పట్టుకుంటా కళ్ళల్లో వైటల్ ఫోర్స్ ఉంది కాబట్టి చూడగలుగుతున్నారు కళ్ళు బైర్లు కమ్మయంట కళ్ళు బైర్లు కమ్మయంటే అర్థం ఏంటి ఆ వైటల్ ఫోర్స్ కొంత షేక్ అయింది అనమాట దాంతో వాళ్ళు చూడలేకపోతారు కాబట్టి వైటల్ ఫోర్స్ ప్రాణము అదే ఈ ఫంక్షన్స్ అన్నిటినీ నిలబెట్టేటువంటిది ఆ ప్రాణము దట్ ఈజ్ ఎక్స్టర్నల్ టు యూ బట్ ఇట్ ఈజ్నల్ ఇంటర్నల్ టు బాడీ ప్రాణమయ్య కోష తర్వాత ప్రా అందాము ప్రాణ ప్రాణము కంటే మన మనస్సు అభ్యంతరం పాంతరము ప్రాణము కంటే మనస్సు ఆనంతరము కానీ మీకు చికిత్స చూడండి ఇప్పుడు ఈ చెయ్యి ఉన్నది ఈ చెయ్యి ఇది దేహము అవునండి ఇది దేహము కానీ ఈ చెయ్యిలా లేచింది అంటే దాని లోపల ఏముంది ప్రాణము కానీ ఆ ప్రాణాన్ని మూవ్ చేసింది ఏది మనస్సు ఈ చేతిని ఇలా ఊపాలి నేను నేను ఊపుతున్నాను అనే కర్త ఆ సంకల్పానికి అంతరంలో ఉంటాడు అర్థమైందండి ఈ చేతిని ఇలా ఊపడం వల్ల ఒక ప్రయోజనం సిద్ధిస్తుంది అనే ఒక భోక్త ఆ కర్తకి మూలంలో ఉంటాడు కాబట్టి ఈ చేతిని ఇలా ఊపినవాడు ఎవడు భోక్త ఈ చేతిని ఇలా ఊపుట అనేవాడు మొట్టమొదట మూలంలో ఎవడు వాడు భోక్త ఆ భోక్తయే ఈ క్రియకు కట్టయ్య ఈ ఊపాలి అనే సంకల్పం చేసి ఆ ప్రాణశక్తిని ప్రవర్తిలో చేస్తే ఈ చెయ్యి ఇలా ఊగింది ఐదు అక్కడ సో ఇన్ దట్ మూమెంట్ ఆఫ్ ది హ్యాండ్ ఇంకా ఐదు కోశాలు ఉన్నాయి యూఆర్ నాట్ వన్ ఆఫ్ ద్యా Haidu koda, they are external to you. Okay? Kabatai pranamu. Pranamu ka ntai amyantanamu manaha. Yipadu koda miki ni oka physical entity isi ka meditishko koda. Dehamu physical entity. Take it like that. It's okay. Pranamu is not physical. There is no shape to life. It expresses in a shape. But then, దానికి షేప్ ఉండదు ఇప్పుడు కుండలో నీళ్లు షేప్ ఉన్నది అంటే అకారము కుండకుంటుందా నీళ్లకు ఉంటుందా కుండకుంటుందండి నేలకు ఉండదు ఆ కుండ యొక్క అకారము నీళ్లకు వచ్చినట్టుగా అనిపిస్తుంది షేపు కుండది నీళ్ళది కాదు అలాగే దేహము దేహము లోపల ప్రాణము ప్రాణము కంటే సంకల్ప శక్తి మన అంటే మన శక్తి పవర్ మనం అనుకుంటాము చేతులు ఊపడము లేకపోతే చేతులతో పట్టుకోవడము కాళ్ళతో పరిగెత్తడము ఇదంతా కూడా పవర్ అనుకుంటాం మనం బట్ థింకింగ్ ఈజ్ పవర్ థింకింగ్ ఈజ్ పవర్ చాలామంది థింకింగ్ పవర్ అనుకోరు ఏ కథ విన్నా ఒక తల్లి దగ్గర వ్యవసాయాలు చేస్తాడు అంటే అగ్రికల్చర్ చేస్తాడు ఇంకొకడు విద్యాభ్యాసం చేస్తూ ఉంటాడు అప్పుడు తల్లి ఇద్దరికి భోజనం పెట్టేది ఇది చదువుకునే వాడికి కూడా పుష్టిగా భోజనం అప్పుడు ఈ కథ నాకు చిన్నప్పుడు చెప్పారు అప్పుడు ఈ వ్యవసాయం చేసేవాడు వాడు కొద్ది నుంచి సాయంకాలం అయినా కూర్చుని కూర్చుని కాయకాలను అలపజేస్తూ ఉంటాడు వారికి అంతా పుష్టిగా పెడతావేంటి నేను పొలంలో పడి ఇద్దరుతో పాటు సమానంగా దున్నుతో ఉంటాను నాకు పెట్టాలి పుష్టిగాను అని కంప్లైంట్ చేస్తాను కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆ కళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తుంది ఇది నుంచి ఓల్డ్ ఫ్యాషన్ కథంలో అది నేను ఎక్స్పెరిమెంట్ మీరు చేయొద్దు అండ్ దెన్ దాన్ని మీరు సైంటిఫిక్గా ఇప్పుడు దాన్ని సైన్స్ పరిజ్ఞానం దాంతో పెట్టదు ఓల్డ్ ఫ్యాషన్ కథ మా చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పారు ఈ కథ నాకు అందుకంటే ఈ కథ అంటే నాకు ఇష్టం అప్పుడు ఆ కళ్ళు ఏం చేస్తుందంటే రెండు వెన్నముద్దలు సమానమైన సైజు ఉన్న వెన్నముద్దలు తీసి వీళ్ళిద్దరి గుండెల మీద పెడుతుంది పెడితే ఈ వ్యవసాయం చేసిన వాడు గుండె మీద వెన్నముద్ద కలగకుండా అలాగే ఉంటుంది ఈ చదువుకుంటున్నవాడు మీ గుండెల మీద వెన్న మీద కలిగిపోతుంది దానికి వచ్చి ఎవరికి ప్రూవ్ అయిందంటే He is doing, he is doing, హీఈస్ డూయింగ్ హీఈ్ మోర్ ఎక్స్పెండింగ్ మోర్ ఎనర్జీ అండ్ ప్రూఫ్ అనమాట ఇది కదా ఈ కి చెప్పాడంటే ప్రాణము కంటే మనస్సు ఆంతరము ఇన్నర్ ఇన్నర్ అండ్ సుపీరియర్ మోర్ సటిల్ ఇన్నర్ అంటే అర్థమైనా తెలుసు ఇన్నర్ ఆంతరము అంటే అంతకంటే ఎక్కువ పాదము సుపీరియర్ అంతకంటే ఎక్కువ సూక్ష్మము సఖే మూడు కలిసి ఉంటాయి ఆంతరము పదము సూక్ష్మము